స్తోత్రమైన పరిస్థితి మైమోన్నతుడా సర్వాధికారి సృ సృష్టికరత ప్రభానికే వందన నిన్న నియంత్రణం ఏకరీతి తండ్రి నీకు వందనా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభ మా మద్దతున్న దేవానికే స్తోత్రం అయినా పొద్దున్ను మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపర్ష దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజంతా మాకు తోడైనా ప్రభా మమ్మల్ని నడిపించిన దేవానికి వందన రానబిట్టి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వారి ఎంతమంది రాలేదు ఎక్కడైతే ప్రాంతంలో సేవలు వాడబడుతున్నారో వాళ్ళు ఇంకా అభిషేకించి సేవలు వాడుకొని వాళ్ళ కుటుంబంలో ఎస్ ప్రభ అద్భుతాలు ఆచక జరిగించండి ఏసు ప్రభా కుటుంబాన్ని రక్షించుకోండి రాకటి తప్పచుకోండి వాక చేత మమ్మల్ని బలపరచండి నాయన దీవించండి రాత్రి కాలం అంతా తోడండి మీరే మాయమ పొందమని పాటధారి మీరే సాక్షిమిడిగా మమ్మల్ని నిలబెట్టుకోమని నదన ఏసుకు సుమడి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ అమ్మాయి కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూత ప్రభువాన్ని ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం కలువారి ప్రేమను తలచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువారిని శ్రేమలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం గచ్చే మనే విలపించు చు ప్రాధించు ధ్వని గెచ్చే మనే అను తోటలు విలపించు చు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మారుదయములు కలుగుచున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మృదయములు కలుగుచున్నది దూకం కలువారి ప్రేమను తలోంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువారిని శ్రమలను ధ్యానించున్నప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోపినను తెలువ పైన గోటినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిని మానించుటకై ప్రార్థించిన ప్రియ సూరజ నీ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మా ని చుటకై ప్రార్థించిన పియే నీ ప్రేమ పొగడెదను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూతం ప్రభువాన్ని శ్రేమలను జ్ఞానించునప్పుడు పగులుచున్నది హృదయం మమ్మును నీ వాళ్ళ మాచుటకై నీచివమును నీచిటివే మమ్మును నీ వాళ్ళ మాచుటై నీచివమును నీచితివేం నీళ్ళ మటుకు తగించుకొని సమర్పించి తీని కరములలో మమ్మును నడిపించుము టుకు తగ్గించుకుని సమర్పించి విని కరములలో మమ్మును నడిపించుమో కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూరం ప్రభువాన్ని శ్రీమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం ప్రార్థన చేస్తారు పరిశుద్ధ వేవా మీకు వదనాలు ఇస్తయా ఇస్రాయిల్ల గొప్ప తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడం లేకు ముఖ్యంగా మిమ్మల్ని స్థుతించలాగిన మీ యొక్క శరతంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం అయినా మీ యొక్క వాక్యాన్ని వినడానికి మీరే తను మనం ఆదరించండి మాతో మాట్లాడండి బలపరచండి ఏ రీతిగా ఈ వాక్యాలని మా జీవితాల్లో అమలు పరచుకోవడం మాకు జ్ఞానం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం అదేవిధంగా పాటించే గుణగణం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం రాసిన పత్రికలో అనేక పర్యాలు మీరు మాకు చూపించినారు మతపరమైన జీవితం వాక్యాన్ని వినడం అద్దంలో చూసుకొని అవతలికి పారిపోవడం అటువంటి జీవితం కాకుండా ప్రభా విన్న వాక్యాన్ని మేము ధ్యానించి వాటిని పాటించే బిడలుగా తయారు చేయండినైనా వాటిని ధ్యానించడమే కాదు అయినా వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా అందుకొరకు మాకు సాక్ష్యం అనుగ్రహించి మనం గ్రంథ వాగ్దానంలన్నీ నావి అన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాఠను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇవి నావైనప్పుడు నేను పాటించాలా ప్రభా పాటించడం అంటే ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి మమ్మల్ని అందరినీ ప్రతి చోట మీ కొరకు సాక్షులు కలిపిపెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు సంవత్సరము బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము చివరి భాగము పదమూడవ వచనంలో చూస్తున్నాం పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో పోయిన నుంచి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోని వాక్యాలను మనం చూస్తూ దానికి ముందు మనము బబులోనికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఏ రూపకంగా ఈ వాక్యము బబులోనికి సంబంధించింది అన్న విషయం మనం మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము 13 తర్వాత 13 తిరిగి వస్తాము దానికి ముందు పంతొమ్మిదవ అధ్యాయాన్ని ఒకసారి చూస్తాం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రసిద్ధమైన మహాపట్టణము అంటే బబులోను మూడు భాగములయను కాబట్టి ఈ మహాపట్టణము మూడు భాగముల కాబట్టి ఇవి మూడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ మూడు భాగములు దేనికి సంబంధించిన అనేది మనం ఇక్కడ వాక్యాన్ని చేసుకుంటున్నాం అన్యజనుల పట్టణములు కూలిపోయిన తన తీక్షణమైన ఉగ్రత అని మధ్యము గల పాత్రను మహాబులోనుకి ఇయ్యవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి కాబట్టి ఈ మహాబబులోను అనే పట్టణము మూడు భాగంలో ఆయేనన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం గతంలో కూడా మన అనేక పర్యాలు దానించింది ఇది ఈ మూడు భాగములలో మొదటి భాగము సర్పంలకు సంబంధించింది రెండవ భాగము తేళ్లకు సంబంధించింది మూడవ భాగము గొప్ప జన సమూహానికి సంబంధించిందని మనం ఎన్నిసార్లు ధ్యానించినాం ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఇది మనకి తెలిసిన వాక్యమే అయితే ఈ మూడు భాగంలో ఏ రీతిగా ఉన్నాయన్న విషయాన్నే మనము ఈ అధ్యాయం అంతా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు పదమూడవ అధ్యాయంలో మనం ఏం చేసినామంటే పోయిన వారం నుంచి దీర్ఘంగా ఘట సంబంధించిన విషయాలు ఘట అంటే సైతాను కాబట్టి మరియు ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలుగడగా చూచితిని అవి సూచనలు చేయనట్టు దయముల ఆత్మలే కాబట్టి ఇవి దయ్యముల ఆత్మలు బయలుదేరినాయి అన్న విషయాన్ని మనం చూసుకుంటున్నాం ఎక్కడి నుంచి బయలుదేరినాయి అన్నప్పుడు పోయిన నేను చూపించిన ఇవి మృగమేమో ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్న విషయం సముద్రం నుంచి ఒకటి భూమి నుంచి రావడం అనేది మనం చూసినాం కాబట్టి మనుషుల మధ్య నుంచే ఇవి వస్తున్నాయి అన్న విషయం ఏవి దయములాత్మలు ఇవన్నీ ఎక్కడి నుంచి బయలుదేరినాయి అన్న విషయాన్ని మనం చూసినాం యూఫ్రెటిస్ నది ఎండిపోవడము దాని తర్వాత ఇవి బయటికి రావడం అయితే ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూఫ్రెటిస్ నది అనేది బబులోన్కి సంబంధించింది మతపరమైన జీవితము బబులోన్గా తయారైంది అంటే మొత్తం ఈరోజు మతపరమైన జీవితము గలిబిలితో నిండి ఉందన్నట్టు మొత్తం గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలి అన్నట్టు కాబట్టి గల్లిబిలి అంటే కన్ఫ్యూజన్ అంటాం ఎక్కడ చూసిన కన్ఫ్యూజన్ ఏ మతంలో చూసినా కన్ఫ్యూజనే ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం తీసుకున్న కానీ ఈ కన్ఫ్యూజన్లో మనుషులకి ఏం అర్థం కాక ఎక్కడెక్కడో పరిగెత్తుతా ఉంటారన్న విషయం కానీ మంచి సలహాలు ఇచ్చేవాడు ఆయన ఆలోచనకర్త ఆయన దగ్గరికి రావాలా ఆయన దగ్గర సన్నిధిలో సమయం గడపాలా అనేది శక్తి కనిపిస్తలేదన్నిటికి ఇరవచ్చు అయితే ఈ పదమూడు అధ్యాయంలో మనం చూస్తున్నాము ఘట అంటే సైతాను దాని తర్వాత క్రూర మృగము అంటే అది మనం చూసినాము దాని తర్వాత అబద్ధ ప్రవక్తకు సంబంధించిన విషయాలు ఈరోజు మనం చూస్తున్నాం ఈ మూడు దుష్టుని ఆత్మలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఈ మూడు ఒకటే అనేది కూడా అర్థం చేసుకోవాలా నేను పోయినవరం పోయినసారి చూపించిన పదమూడు అధ్యాయంలో ఈ మూడు ఒకటే ఎందుకంటే ఘట నుంచే ఇవన్నీ బయటికి వచ్చినాయి కాబట్టి ఈ ఈ మూడిటి నోట్ల నుంచి ఏమొస్తుందన్న విషయం మనం అర్థం చేసుకున్నాం పోయినవరం నోట్ల నుంచి వచ్చేది మాట వాకు కాబట్టి నోట్ల నుంచి వచ్చే వాక్యము మోసకరమైన వాక్యము అన్న విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం ఘట అంటే సైతాన నోట్ల నుంచి వచ్చిన వాక్యము మనకు తెలుసు హవ నేరీగా మోసగించింది అనేది దాని తర్వాత నోట నుండి వచ్చేది క్రూర అంటే బలవంతం చేసి అందరి మీద విజయం పొందేదాన్ని క్రూర మృగం అదే రీతిగా అబద్ధ నోట్ల నుంచి కూడా వాక్యమే వస్తుంది కాబట్టి ఇది ఎటువంటి వాక్యము వారి నోట్ల నుంచి వస్తుందన్న విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వీరి నోట్ ఈ ముగ్గురు నోట్ల నుంచి వచ్చేదంతా అపవిత్రమైన ఆత్మలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తర్వాత అవి ఇవన్నీ ఈ మూడో ఆత్మలు చేసే కార్యాలు ఎట్లున్నాయంట సూచక సూచక క్రియలు సూచనలు కనిపిస్తున్నాయి ఏదో ఒక సూచనలు కనిపిస్తున్నాయి కానీ అవి దయముల ఆత్మలు అన్న విషయాన్ని యోహాన్ భక్తులు చూడగలిగిండు అయితే ఇప్పుడు ఈ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ఇవి ఏ రూపకంగా దయ్యముల ఆత్మలు అనేది గ్రహించాలా వీటిని గ్రహించాలంటే మనం ప్రడం గంధము ఇరవై ఒకటో మనం చూస్తాం దాని తర్వాత చివరికి ఇరవై రెండో అధ్యాయులు కూడా చూస్తాం అన్యాయం ఆత్మలు అపవిత్రంగా జీవించే ఆత్మలు స్వనీతిని ఆధారపడిన ఆత్మలు మూడు రకాల గుంపులవి నాలుగవ గుంపు పరిశుద్ధమైన గుంపు అది ఎప్పుడు బయట ఉంటుంది విషయం నేను ఎనిమిది సార్లు బైబిల్లో కాబట్టి వీటిని మనము మరియు విశేషంగా ఈరోజు మనం చూడబోతున్నాం కప్పలకు సంబంధించింది ఎందుకు ఈ కప్ప గురించి ఇక్కడ చెప్పబడింది అన్న విషయం అయితే ఇవి కప్పల వంటివి అన్న విషయం అర్థం చేసుకోవాల తర్వాత అపవిత్ర ఆత్మలంటే సరిపోతుంది కదా ఆయన దర్శనంలో కానీ అవి కప్పల వంటి ఆత్మలు అని ఎందుకు అన్నప్పుడు ఒక విశేషమైన అంశం అది అక్కడ కప్పలకు సంబంధించిన ఆత్మలి కప్పల కప్పల వంటి ఆత్మలు తర్వాత కప్పలకు సంబంధించిన జీవితం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అది మతపరమైన జీవితం కప్పలు ఎందుకంటే పోయిన వారు నేను క్లుప్తంగా చూపించిన సమయం లేక మనకి కప్పలు అపవిత్రమైన జీవిత జీవులు అన్నట్టు లేవియా కాండంలో మనం చూస్తాము అవి అపవిత్రమైన జీవం గలవన్నట్టు జీవించడి అన్నట్టు అది ఎప్పుడు మురికి కాలువలలో ఉంటాయి లేక చీకటి స్థలాలలో ఉంటాయి అంటే మురికి చీకటి ఇవన్నీ పాపానికి సాదృశ్యం కాబట్టి ఇవి అపవిత్రత పాపము మురికికి సంబంధించింది దాని తర్వాత వాటి దగ్గర అంత సిక్నెస్ రకరకాల రోగాలు ఉంటాయి వాటి దగ్గర ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కప్పల నోట్లో వాటికి ఉండే వాటి నాలుక బహు దీర్ఘంగా ఉంటుంది లాంగ్ ఉంటుంది దాని నాలుక దానితోని దాని దాని అది ఏదైతే జీవిని పట్టుకోవాలనుకుంటుందో ఆ నాలుక రబ్బర్ లాగా విసిరేసి వాటిని పట్టుకొచ్చుకుంటుంది అంత దూరం పోతుంది అది ఎగురుతున్న ఏ క్రీడలైనా కానీ ఏవైనా పక్ అవి ఏమంట మన ఎగురుతున్న బటర్ ఫ్లైస్ని కానీ అది అంతగా లాంగ్ దాన్ని నాలుకని చాపి వాటిని పట్టుకొని తింటుంది కాబట్టి ఈ విషయం మనం అర్థం తీసుకోవాలి ఏంటంటే వంటి ఆత్మలు ఎటువంటి అంటే వీరి మాటల ద్వారా ఎటువంటి వాడినైనా అవి ఆకర్షించుకుంటాయి అన్నట్టు ఈ ముగ్గురు ఈ మూడు అపవిత్ర ఆత్మలు మనుషులని ఆకర్షించుకొని సంపూర్ణంగా అపవిత్రపరుస్తాయి అన్నట్టు వారి మాటలకి వారి ప్రవర్తనకి బానిసలైపోయిన వారి జీవితాలన్నీ అపవిత్రమైన జీవితాలు అవి నేను పోయిన వారం కొంత దీర్ఘంగా తర్వాత ఈ జీవరాశులు ఇవి ఈ ఈ కప్పల ఆత్మలకు సంబంధించిన విషయాలు ఏంటంటే మతపరమైన జీవితం ఎందుకు నేను హెచ్చరించిన పోయిన వారం అంటే ప్రపంచం అంతట కప్పలని పూజిస్తారన్నట్టు ఇది ఆశ్చర్యం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈ ఐగుప్తులో మనం చూసినాము ఐగుప్తు ఆ యొక్క మోసే కాలంలో మనం చూస్తాం వాళ్ళంతా ఐగుప్తిలు కప్పలను పూజించేవారు దాని పేరు నేను చెప్ చెప్పినానుకోట అని ఆ దేవత పేరు అయితే హెకెత్ దేవతను పూజిస్తున్నారు ఎందుకు అంటే కప్ప ఇంకో రీతిగా చూపించాలంటే ఫర్టిలిటీకి లేక సంతానోత్పత్తికి సంబంధించిన ఆ విగ్రహం ఆ దేవత కాబట్టి ఏదైనా సమృద్ధిగా కలిగే కలగాలంటే ఈ విగ్రహాన్ని ఈ యొక్క హెకెత్ అనే దేవతని పూజించే వాళ్ళు ఐ గుప్తీలు కానీ మోస్ట్లీ ఆ ఆ తెగుళ్ళకి సంబంధించిన విషయాలు మనం తెలిసినప్పుడు పది తెగుళ్ళు కదా ఇండ్లలోకి కప్పలు రావడం మనం చూస్తూ ఉంటాం ఏ కప్పలనైతే వాళ్ళు పూజించో ఆ కప్పాలని వాళ్ళు అసహించుకోవాల్సి వచ్చింది ఒక దశలో ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిన ఇండ్లలో అంటే దేవుడు ఒక విషయంగా మనకు బయలుపరిచేంటంటే సృష్టికర్తని పూజించాల్సిందిపై మీరు సృష్టాన్ని పూజిస్తున్నారు అవి మీకు అసాయం పుట్టించేటట్లు నేను చేస్తా అని అక్కడ వాళ్ళకి కాబట్టి ఐగుప్తిలు కప్పలను పూజించడం అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం దాని తర్వాత మన దేశంలో కూడా కప్పలని పూజిస్తారన్న విషయం నేను చూపిస్తున్నా ఎక్కడ చూస్త ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ప్రపంచంలో ఒక్క మందిరం కట్టిండ్రు దీని ప్రపంచంలో ఉన్నది ఒకటే మందిరము అది మన దేశంలోంది ఉత్తరప్రదేశ్లో ఒక స్థానం ఒక స్థలంలో దాని కొరకు ఒక మందిరాన్ని కట్టిండ్రన్నట్టు అందులో దాన్ని పూజిస్తారు అన్నట్టు ఆశ్చర్యం కదా అయితే మన దేశము పూజించే దేవుణ్ణి శివుడు అంటారు వాళ్ళ శివుణ్ణి దేశం శివుడు అంటే బైబిల్ ప్రకారంగా బయలు దేవతకి సాదృశ్యం అన్నట్టు ఇవన్నీ అర్థం కావాలి మనకి ఎందుకంటే సైతాను ఏ రీతిగా మనుషుల్ని మోసగిస్తుందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోగలం అన్నట్టు కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాలని ధ్యానిస్తా ఉన్నాము అయితే ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోని చివరి భాగానికి మనం వచ్చిన్నాం యాక్చువల్ గా ఆ చివరి భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఆ అధ్యాయంలో పదమూడవ వచనంలో అక్కడ మూడు అపవిత్ర ఆత్మలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాం పోయిన వారం నుంచి మతపరమైన జీవితము ఆ రీతిగా తయారవుతుంది అని అక్కడ యోహాను భక్తులు చూస్తుంది ఎందుకంటే ప్రటన గ్రంథం క్రైస్తవ క్రైస్తవుల కొరకు రాయబడింది సంఘం కొరకు రాయబడింది ఏడు సంఘాలు ఏ రీతిగా చివరికి తయారవుతున్నాయి అన్న విషయాన్ని అక్కడ చూపించింది అన్నట్టు అయితే ఇక్కడ మనం ఏం చూసినామంటే ప పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో మరోసారి నేను చూస్తున్నది తెలుగులో మరియు ఘట సర్పము నోట నుండి క్రూర నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కపల మూడు అపవిత్ర బయలువెడగా చూచి అవి సూచనలు చేయనట్టి దయముల ఆత్మలే అవి సర్వాధికారిని దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు ఫిబ్రి మాషలో హార్మిగి దోన్ అను చోటుకు వరిని పోగు చేశాను అయితే మనం పోయిన వారము ఈ మూడు వీడి నోట్ల నుంచి అంటే ఘటసర్పం అంటే సైతాను దాని తర్వాత అబద్ధ ప్రవక్త వీరి నోట్ల నుంచి వచ్చేవి అపవిత్ర ఆత్మలు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం అయితే నోట్ల నుంచి అపవిత్ర ఆత్మాలు వస్తాయి తర్వాత అవి ఆత్మలు ఎట్లా ఉన్నాయి అవి దయ్యముల ఆత్మలు అంటున్నాడు సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలు అంటున్నాడు ఈ అపవిత్ర ఆత్మలు దయ్యముల ఆత్మలు అంటున్నాడు దాని తర్వాత అవి ఎట్లున్నాయి కప్పల వంటివి అని అంటే కప్పల వంటి ఆత్మలు అంటే ఎట్లా కనిపిస్తాయి ఆత్మలు కప్పల వంటివి కాబట్టి ఇవన్నీ సూచనాత్మకంగా చెప్పబడ్డ వాక్యాలు కాబట్టి అక్కడ మనము దీర్ఘంగా చూడాల్సిన పైన ఏంటంటే మొదటిదిగా ఘట సర్పం లేక ఇంగ్లీష్లో డ్రాగన్ అంటుంది దాని తర్వాత బీస్ట్ దాని తర్వాత ఫాల్స్ ప్రాఫిట్ కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కొన్ని చూసినాం పోయిన ఈ రోజు మటుకు ఈ కప్పలకు సంబంధించిన విషయాలని మనం చూస్తా ఉన్నాం అయితే కప్ప ప్రపంచాత్మకంగా దాన్ని చాలా మంది దేశాలలో పూజించినట్లు మనం చూస్తాం ఐగుప్తియులు హెకెత్ అనే దేవతను పూజించేటోళ్ళు అది కప్ప అన్నట్టు కప్పను పూజించే వాళ్ళు ఎందుకంటే అది ఫర్టిలిటీకి సాదృశ్యం అన్నట్టు కానీ మనకు తెలుసు తప్ప లేవియా కాండంలో బహు అపవిత్రమైంది వాటిని తినకూడదు అని చెప్పింది దేవుడు ఎందుకంటే అవి శానిటరీ క్రీచర్స్ అన్నట్టు అవంత చచ్చిపోయిన వాటిని తినడదన్నట్టు కాబట్టి అంత అంత కరాబ్ అంటే పొల్యూటెడ్ అన్నట్టు అది దాంట్లో అంత అపవిత్రత ఉంటుంది అన్న విషయాన్ని కాబట్టి ఇది అపవిత్రతకు సంబంధించింది దాని తర్వాత దుష్టత్వానికి సంబంధించింది చీకటికి సంబంధించింది ఎందుకంటే అది చీకట్లో ఉంటుంది అది బురదలో ఉంటుంది అది ఎప్పుడు కాబట్టి మురికి సంబంధించింది ఫిల్త్కి సంబంధించింది అన్నట్టు ఇవి ఇవన్నీ నోట్ల నుంచి వస్తాయంటే నోట్ల నుంచి ఏం వస్తాయో మనకు తెలుసు అందరికీ మాటలు కదా కాబట్టి ఇవి వాక్ అన్నట్టు ఈ మూడిటి నోట్ల నుంచి వచ్చినాకే కప్పల వంటి అపవిత్రమైన వాక్కు అన్నట్టు అంటే దేవునికి హేయమైనది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే మన దేశంలో అంటే ప్రపంచంలో ఒకటే మందిరం ఉంది ఈ అన్యులు కట్టుకున్న మందిరం కప్పకి ఒక మందిరం కట్టిండ్రు ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అది ప్రపంచంలో ఒక్కటే టెంపుల్ అది అది మన దేశంలో ఉంది అయితే ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది మన దేశంలోకి ఎట్లా వచ్చింది టెంపుల్ అనేది అయితే అది ఐగుప్తులో దాన్ని పూజించినట్లు మనం చూస్తాం ఐగుప్తు తర్వాత మన దేశంలో కనిపిస్తుంది ఈరోజు మందిరం కానీ అనేక ప్రాంతాలలో మనం చూస్తాము ఒకప్పుడు గతంలో రెండు వేల సంవత్సరాల క్రితము జర్మనీలో కూడా దానికి ఒక మందిరం ఉండేది అదే రీతిగా యూరోప్లో స్కాట్లాండ్ ఐర్లాండ్ ఈ దేశాలలో కూడా దాని పూజించే వాళ్ళు ఉన్నట్టు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది కదా అంటే ప్రపంచాత్మకంగా అది ప్రకృతి సహజంగా పూజిపబడింది కానీ ఇది ఆత్మీయమైన విషయాలు అనేది మనకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఆత్మీయమైన విషయాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే మొదటిదిగా డ్రాగన్ లేక ఘట దాని నోట్ల నుంచి వస్తున్న ఆ కప్ప వంటి అపవిత్ర ఆత్మ ఏంది అంటే వాడి నోట్ల నుంచి వచ్చేదంతా అన్యాయము మోసం కదా ఇవన్నీ వాడి నోట్ల నుంచి వస్తాయి అన్యాయము మోసము అపవిత్రత అంతా వాడి నోట్ల నుంచి రావాల్సిందే కానీ వాడు ఈ మృగానికి దాని అబద్ధ ప్రవక్తకి వాడి యొక్క శక్తిని ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు అయితే మన కాలంలో వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలా సంఘాలలో ఇవి ఏ రీతి మనం అర్థం చేసుకోవాలా మనం ఏంటంటే ఒక రకమైన అజంప్షన్ కింద ఉంటాం ఏంటంటే అంత అంత కరెక్ట్గానే ఉంది కదా అంతా అదివేగానే ఉంది కదా అని అనుకుంటాం కానీ మనం ప్రభుని అడగాల ప్రభావ ఇది ఎంత మటుకు కరెక్ట్గా ఉంది ప్రభ ఇది ఎంత మటుకు సరైంది మతపరమైన జీవితం ఇక్కడ ఏముంది ఇక్కడ ఏమన్నా వెళితే ఉందా ఏమైనా తప్పు ఏమైనా లోట్లు ఉన్నాయా అవి నాకు చూపించు ప్రవ్వ అని మనం ఓవర్ అన్నట్టు ఎవ్రీ సండే పోయి జస్ట్ జస్టిఫైడ్ చేసుకుంటాం వర్షిప్ చేసుకుంటాము ప్రార్థన చేసుకుంటాము బలల్లో పాల్గొందుతాము దాని తర్వాత ఇంటికి తిరిగి వచ్చేస్తాం కానీ ఏ రోజు కూడా వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేసుకోమన్నట్టు చర్చి సిస్టము ఎంత భయంకరంగా ఉంది ఈ రోజు అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మొదటిదిగా మనకు తెలుసు ఘట మాటలు ఏ రీతిగా ఉంటే అది ఏ రీతిగా మాట్లాడింది హవతోని మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు మనం చూస్తాం కదా కుయుక్తితో మోసగించినట్లు మనం చూస్తాం అన్యాయం చేసింది కాబట్టి అది మనం ఎన్నిసార్లు కూడా చూసినాము ఎందుకు మోసగించండి అనేది ఎవరు అడగరు ఫస్ట్ పాయింట్ ప్రశ్నకి సర్పము సైతాను ఎందుకో ఏదైనా తోటలో ఉన్నాడు అని ఎన్నిసార్లు నేను ప్రశ్న వేసిన ఎవరు చెప్పలేకపోయాను దేవుడు ఎందుకో సైతానుని ఏదైనా తోటలో పెట్టిండు చాలా మంది ఏమనుకుంటారు ఏదైనా తోటలో కేవలము ఆదం కదా దాని తర్వాత ఒంటరి కాబట్టి హవం తయారు చేసిండు కదా దాని తర్వాత అతనికి ముందే సమస్త జీవరాశులను తయారు చేసిండు కదా అని అంటున్నారు కానీ సైతాను ఆత్మ అక్కడ ఉంది అన్న విషయము ఎవరికి తెలియదు ఈ రోజుకి కూడా తెలియదు కాబట్టి మన మన మనం మన యొక్క సహవాసంలో మనం ఈ ఈ ప్రశ్నలు వేసుకుంటాం ఏదో ఒక మిస్సింగ్ గ్యాప్ ఉంది అక్కడ ఒక మిస్సింగ్ లింక్ ఉంది అక్కడ ఎందుకు ముందుగానే సర్పాన్ని సైతాన్ని అక్కడ పెట్టిండు సర్పం క్రీచర్ అనుకో అందులో దూరిండు వీడు ఆత్మ కానీ అపవాది వాడు మొదటి అక్కడ దేవుడు ఎందుకు అపవాదిని అక్కడ పెట్టిండు అన్న ప్రశ్న ఎన్నో సమస్యలు నేను వెతికినా నాకు పర్ఫెక్ట్ జవాబు దొరికింది దాని తర్వాత చూపించిన నేను హెచ్కెల్ గ్రంథం నుంచి చూపించింది దేవుడు ఎన్నో సంవత్సరాలు దాని కొరకు ఎదురు చూసిన జవాబు కాబట్టి మన కాలంలో వాటిని గ్రహించి సరైన విధానంగా జీవించగలిగితే మనము ఆయన పరిశుద్ధ జనాంగంలో ఉండగలం లేకపోతే పరితిని ఆధారపడిన మతపరమైన జీవితాలు ఉండిపోతాం ఆ మొదటి రెండు గుంపులు ఆ మొదటి రెండు గుంపులు ఏంది గుంపు అపిత్రంగా జీవించే గుంపు కాబట్టి సర్పం నోట్ల నుంచి అంటే డ్రాగన్ ఘట నోట్ల నుంచి వచ్చే వాక్కు అంతా అన్యాయానికి సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాల కాబట్టి అది కూడా అపవిత్రమైన బోధనే రెండవది ఆ మృగము మృగము అన్నప్పుడు నేను చూపించిన ప్రకృతి సహజంగా మృగం అంటే ఏదైనా ఈ లోకంలో మనుషుల మీద బలవంతం చేసి రాజ్యం వెళ్ళేదాన్ని మృగం అవి మూడు దశలలో నేను చూపించిన గతంలో మొదటి మృగము రిలిజన్ ప్రపంచాత్మకంగా మనుషులని బానిసలాగా చేసుకుంటుంది రిలిజన్ ఏ రిలిజన్ అయినా కానీ దాన్ని ఆ రీతిగా తీసుకుంటే భయము మనుషులకి భయం రిలిజన్ అంటే ఏదో చేయాలా ఏమో ఇవ్వాలా ఇవ్వకపోతే నాకు శిక్ష వస్తుంది అన్న భయంతోనే వాళ్ళు రిలీజియన్కి బానిసలైపోతారు కానీ మనకి ప్రభులో స్వేచ్ఛ ఉందన్న విషయం అర్థం తీసుకుంటాం మనం మనం ఏ మతంలో లేము మార్గంలో ఉన్నాం ఏసు ప్రభు అన్న నిజమైన మార్గంలో మనం ఉన్నాం రెండవదిగా మృగము అన్నప్పుడు ప్రపంచాత్మకంగా మనుషులని బలవంతం చేసి మనుషుల మీద రాజ్యం ఏలేది ప్రభుత్వం గవర్నమెంట్ ఇది రెండో మృగం అని నేను ఇన్నిసార్లు చూపించిన బైబిల్లో ఈ మృగము బహు బలవంతంగా మనుషుల మీద కఠినంగా దాని యొక్క పవర్ చూపిస్తూ ఉంటుంది అన్ని రకాల ట్యాక్సెస్ కట్టించుకుంటూ ఉంటుంది ఒకసారి నేను చూపించిన కంపారిజన్స్లో కూడా మనం కేవలము టెన్ పర్సెంటే ఇస్తాం చర్చలో కానీ గవర్నమెంట్ ట్వంటీ నుంచి థర్టీ లాగేసుకుంటుంది మన దగ్గర నుంచి మన సంపాదన మన రాబడేంతట్లో కాబట్టి అది మరీ విశేషంగా బలవంతంగా మన దగ్గరికి దోచుకుంటుంది అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్ట్రైట్ ఇన్కమ్ ట్యాక్స్ కాని ఇంకా రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అని ఇంకేదేదో ట్యాక్స్లు అనేసేసి మన మీద జిఎస్టీలని తినే అదొక అదొ రకమైన మృగం అన్నట్టు మూడో మృగం గురించి మనము కొన్నిసార్లు ధ్యానిస్తా ఉన్నాం పొలిటికల్ సిస్టమ్ రాజ్యం పరిపాలించే విధానం అది గవర్నమెంట్కి కి తేడా ఉంటుంది పాలిటికల్ సిస్టమ్ అంతా మోసంతో కూడింది అన్నట్టు అది కూడా ఒక రకమైన మృగమే అన్నట్టు ఈ నాలుగు మృగాలు కలిసి సారీ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ సిస్టమ్ ఒక మృగం మూడవ మృగము బిజినెస్ ప్రపంచాత్మకంగా ఇది మనుషులని పరిపాలిస్తుంది ఆ బిజినెస్ నీ దగ్గర నుంచి అంతా లాగేసుకుంటది నువ్వు ఎంత కష్టపడి సంపాదించుకొని దాంట్లో నుంచి లాగేసుకుంటా ఉంటుంది అన్నట్టు బిజినెస్ అందుకే మనం బహు జాగ్రత్తగా ఈ మృగాలతోని మనం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వాటి జోలి పోవద్దు అన్నట్టు అది మన సేవ కానే కాదు వాటిని కండించడం కూడా కాదు ఎందుకంటే అవి మారో అన్నట్టు ఈ మూడు గుంపులు మతపరమైన గుంపులు ఇందులో క్రైస్తవులు ఉంటారని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు నేను మృగాలలో క్రైస్తవ గుంపులు ఉంటాయి వాళ్ళు మారరు అన్నట్టు ఎందుకంటే జస్టిఫైడ్ అన్నట్టు వాళ్ళు అయితే ఇవన్నీ అపవిత్రతకు సాదృశ్యం అని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే పోయిన వారం నేను బహుధీరంగా చూపించిన ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చూపించిన ఆశపడుతున్నాయి ఏంటంటే సామెతల గ్రంథముల నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపించాలని సామేతల గ్రంథము ఆరవ అధ్యాయంలో పదహారవ వచనంలో ఒక వాక్యం ఉంది ఈ వాక్యం ఈ మూడు అపవిత్ర ఆత్మలు ఏంటనేది బహు దీర్ఘంగా మనకు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం నుంచి కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తా ఎందుకంటే ఈ అపవిత్ర ఆత్మలు దేవునికి బహు అసహ్యమైనవి ఇవి ఎక్కడ ఉన్నాయంటే లోపల ఉన్నాయన్న విషయం నేను చూపిస్తున్నా ఎందుకంటే మహాబాబులోను ఎక్కడో బయట ఉందనుకుంటున్నారు అందరు అది లోపల ఉందన్న విషయం ప్రభు మనకు చూపించింది ఎందుకంటే మీ మధ్యలో నుంచి అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి అంటాడు యోహన పత్రికలో కాబట్టి పదహారవ వచనలు ఏమంటున్నాంటే యహోవకు అసహ్యములైనవి ఎన్ని అనేది ఎటువంటివి అసహ్యమైనవి యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అంటే ఏడునుకం అవి ఏమగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరవరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించి హృదయమును కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నాదములలో జగ జగడములు పుట్టించి ఇవన్నీ దేవునికి అసహ్యములంట అయితే నేను ఈవినింగ్ వీటిని క్లాసిఫై చేయడానికి ప్రయత్నించినాను ఈ ఏడు దేవునికి అసహ్యమైనవి క్లాసిఫై చేస్తే నాకు టోటల్లీ త్రీ పాయింట్స్ వచ్చినాయి అక్కడ అవి ఏంటంటే మొదటిది మోసము మరియు అబద్ధము అదొక కేటగరీ రెండవది హింస మరియు హాని చేయడం మూడవది దుష్టత్వము మరియు శ్రమలు శ్రమలు కల్పించడం ఇతరులకు కష్టలు కల్పించడం దుష్టత్వము లేక దుర్మార్గము మరియు శ్రమలు కల్పించడం ఈ మూడు విధానాలు కాబట్టి అపవాది సైతాను ఈ రీతిగా మనుషులని ఇవన్నీ ఓ విషయం నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తా ఉంటాను ఏంటంటే ప్రతిదీ ప్రభుకు వ్యతిరేకమైంది ఒక డీమన్ అన్న విషయం నేను చేస్తున్నా ఉదాహరణకి వ్యభిచారము అదొక డీమన్ ఆత్మ మోసము అదొక దురాత్మ అబద్ధాలు చెప్పడం అదొక దురాత్మ అసహించుకోవడము హేట్ అంటే కోపగించుకోవడము ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండడము అసూయ కలిగి ఉండడం ఇవన్నీ డీమన్స్ అన్నట్టు ప్రతి ఒక డీమన్ అవి ఎక్కడ చూస్తామంటే ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరోగ్యంలో చూడగలిగిండు అవి ఇప్పుడు మనం ఇడగలుగుతున్నాం ఈ లోకంలో ఉన్నాయి అన్ని డీమన్స్ ఒక్కొక్క ఒక్కొక్క గుణగణం ఎప్పుడైతే ఈ గుణగణాలు నీలో ఉంటాయో అన్ని డీమన్స్ నీలో ఉన్నట్టు అన్ని దురాత్మలు ఉన్నట్టు నీలో కాబట్టి ప్రతిదీ ఒక దురాత్మని వ్యభిచారం ఒక దురాత్మ ఈరోజు మరి విశేషమైన దురాత్మలు ఏమున్నాయంటే ఆ హోమోసెక్షువాలిటీ అనేది ఒక పెద్ద దురాత్మది అది సదమ గుమర కాలంలో నుండి ఈరోజు బయటకు వచ్చింది అది అక్కడి నుంచి వచ్చి ప్రపంచం అంతటి ఈరోజు విస్తరించింది అన్నట్టు కాబట్టి ఈ దురాత్మలు మనుషులలో దూరినాయి అయితే ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి మతపరమైన జీవితంలో కనిపిస్తున్నాయి అనేది ప్రభు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మొదటిదిగా మొదటి అపవిత్ర ఆత్మ ఏంది అంటే మోసం చేయడము అబద్ధం చెప్పడం అయితే ఆదాం హవాల కాలంలో మనం చూస్తాము సైతాన్యుడు ఈ రీతిగా మోసగించిండి అనేది ఆవిడ అబద్ధం చెప్పిండు యాక్చువల్గా మోసము అబద్ధం చెప్పడం వలన అక్కడ హవని మోసగించినట్లు మనం చూస్తాం దాని తర్వాత వారిద్దరు అపవిత్రతలో పడిపోవడము తిరుగువర్తనం చేశారు దేవునికి పాపం అంటేనే తిరుగుబర్తనం కదా కాబట్టి సిన్ అంటే ఏంటంటే ద రైట్ థింగ్ ని పర్వర్ట్ చేయడమే ద రైట్ థింగ్ పర్వర్టెడ్ అంటే దేవుని దృష్టిలో ఏది అంగీకారం ఉందో దాన్ని తిరస్కరించడమే పాపం అంట అంటే ఛాలెంజ్ చేయడం దేవుణ్ణి ఆయన పరిశుద్ధతని ఛాలెంజ్ చేయడమే పాపం చేయడం అన్నట్టు కాబట్టి ఆదా అక్కడ దేవుణ్ణి ఛాలెంజ్ చేసినట్లు మనం చూస్తున్నాం అది తినకూడదంటే తినేసిండ్రన్నట్టు ఎవరు కారణం అంటే ఘట డ్రాగన్ కాబట్టి మోసము మరియు అబద్ధం వీటి రెండు గుణగణాలు కనిపిస్తాయి నోట్ల నుంచి వచ్చాయి ఏంది అంటే లయింగ్ టంగ్ అనుంది ఆరో అధ్యాయంలో పదహారవ వచ్చిన లయింగ్ టంగ్ అంటే కలలాడు నాలుక అంటే అబద్ధాలు చెప్పే నాలుక కాబట్టి ఇతరులని మోసగించాలంటే అబద్ధం చెప్పడం అనేది నేర్పిస్తుంది అది కాబట్టి మనకి అటువంటి గుణాలు ఉండద్దు ఏం వచ్చినా ఎటువంటి పరిస్థితి మనలో ఎటువంటి అబద్ధం మనం చెప్పడానికి వీలదు ఎందుకంటే అబద్దిక్కులు పరలోకానికి అనర్హులు వాక్యం అబద్దిక్కులు పరలోకానికి అనర్హులు కాబట్టి ఏ రూపాకం కూడా మనం అబద్ధం చెప్పద్దు ఎంత ఎంత ప్రెషర్ ఉన్నా కానీ మనలో మనం ఎటువంటి ట్రబుల్డ్ టైమ్స్ లో ఉన్నా కానీ అబద్ధం చెప్పద్దు ఫ్రాంక్ ఒప్పుకుంటాం మ్యామ్ సారీ అని చెప్తాం కానీ అబద్ధం చెప్పొద్దు అన్నట్టు ఎందుకంటే అది నోట్ల నుంచి వచ్చేది అపవాది నోట్ల నుంచి వచ్చింది కాబట్టి అది డ్రాగన్ మౌత్ నుంచి వచ్చిన అపవిత్రమైన ఆత్మ అది ఏంది మోసం చేయడము అబద్ధం చెప్పడం అయితే ఇది మనము మన మన దేవుని సేవకుల మధ్యలో ఎట్లా ఉంటుందంటే నువ్వు అబద్ధ ప్రబోధ ప్రకటిస్తే నువ్వు ఖచ్చితంగా లయింగ్ టంగ్లవాడవే అందుకే డాక్టరెంట్స్ బహు జాగ్రత్తగా పరిశీలించాల కొన్నిసార్లు ఉపాస ప్రార్థనలు ఉండాల్సి వస్తుంది నువ్వు చెప్తున్న వాక్యము వాక్యానుసారంగా ఉందా అది దేవునికి అంగీకారంగా ఉందా ఆ ఇంటర్ప్రిటేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నింటినీ సరిచూసుకోవాలా కొన్ని గంటలు స్పెండ్ చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ సమయం గడపాల్సి వస్తూ ఎందుకంటే నువ్వు చెప్పినప్పుడు మనుషులు నిన్ను నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి నీ వాక్యని రికగ్నైజ్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియాలగా వాళ్ళకి తెలవాలంటే అందరూ బెరియన్ లాగా లేరు బెరియన్లు తెలిసిన కంటే ఎందుకు గనులు వాళ్ళు వచ్చిన ప్రతి వాక్యాన్ని చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని పరిశీలించు కాబట్టి మొదటిది అబద్ధం ఆడు నాలుక కలలాడు నాలుక అని తెలుగులో కాబట్టి ఈ కలలాడు నాలుక అబద్ధం చెప్పే ఏం చేస్తారంటే దేవునే వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తారు అన్నట్టు దేవుణ్ణే అవమానపరుస్తారు అన్నట్టు ఎందుకంటే దేవుడు ఈ పొరుగు వాడిని తయారు చేసిండు ప్రతి మనిషిని సృష్టించింది దేవుడే కాబట్టి మళ్ళీ దేవుని సృష్టికి నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అన్నట్టు చెప్పడం అంటే అది దేవుని కూడా డిస్రెస్పెక్ట్ చేయడం అన్నట్టు అది దేవునికి అసహ్యమైంది రెండవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం ఏ ఫాల్స్ విట్నెస్ హూ పోర్స్ అవుట్ లైఫ్ ఇది కూడా అబద్ధానికి సంబంధించింది అబద్ధ సాక్ష్యం పలకడం అన్నట్టు కాబట్టి ఈ అబద్ధ సాక్ష్యం మనకు తెలిసి ఎక్కడ ఉంటుంది ఎక్కువ మటుకు కోర్ట్స్లలో ఉంటుంది కదా కాబట్టి అక్కడ ఎక్కువ సైతాన్ పనిచేస్తుంటాడు కోర్ట్స్ దగ్గర పోలీస్ సిస్టమ్ లో ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్స్లలో సైతాన్ వాడు అగ్రస్థానం వేసుకొని కూర్చుంటాడు సింహాసనం అందుకే మనం ఆ ఏరియాకి పోయినప్పుడు ప్రార్థన చేసి వాడిని ఛాలెంజ్ చేయాలి ఎందుకంటే మనం పోరాడుతుంది మనుషులతో కాదనుంది వాక్యం మనం పోరాడుతుంది దుష్ట శక్తులతోని కదా మనం దుష్ట శక్తులతో పోరాడతూడు వాటిని గదించాలి కదా మనం భయపడతారు చాలామంది సేవకులు గద్దించమంటే సైతాన్ గద్దించమంటే భయపడతారు అవి ఎక్కడున్నాయి అట్మాస్ఫియర్లో నేను మనకు తెలుసు ఆకాశ సమూహం తెలుసు మనకి కానీ ఏ రోజు కూడా మనం వాటిని గద్దిస్తలేం అందుకే మనం ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్లలో ఉంటాయి ఆ డీమన్స్ ఎందుకంటే అదొక బీస్ట్ కాబట్టి పొలిటికల్ సిస్టమ్స్లలో ఉంటాయి అదొక బీస్ట్ కాబట్టి బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉంటాయి బీస్ట్లు అందుకే మనం అక్కడ పోయినప్పుడు ఏదైనా పని మీద ఫస్ట్ వాటిని గద్దించాల గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ I dethrone you in the mighty name of Jesus Christ and pray. Then, I will be able to get the peace in my office, Lord, let there be your peace in this place. In everyday, I will be able to get this office every day. I will be able to get the demons and enter the throne. I will be able to get the throne. That is what I will do. It is a spiritual warfare. I will be able to talk about any other day, but I will be able to practice. బీత్రం చేయాలా వాటితో కొట్లడాల నువ్వు ప్రార్థనా పూర్వకంగా కూర్చొని వాటిని గద్దించాలా అప్పుడవి దిగిపోతాయి దాని తర్వాత నేను మిమ్మల్ని ఈ ప్రాంతంలో యంత్రం చేస్తున్నాను నేను ఇక్కడ అడుగుపెట్టినాను ప్రవ్వ ఇక్కడ నీ సమాధానం కలుగునుగాక అని ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తులన్నీ పరిగెత్తిపోతాయి ఆ కుర్చీలు విడిచిపెట్టేసి కాబట్టి మనకి అనుగ్రహించబడ్డది ఈ యొక్క సేవా విధానం మనము ప్రతిసారి ఏం చేస్తాం ఆఫీసర్లో పోయినప్పుడు గవర్నమెంట్ సిస్టమ్స్ పోయినప్పుడు అక్కడిక్కడ పోయినప్పుడు రిలీజియస్ ప్లేసెస్ పోయినప్పుడు మనము స్నబ్ అయిపోతాం డైల్ డల్ అయిపోతాం సైలెంట్ అయిపోతాం అవి అంత పవర్ఫుల్ స్పిరిట్స్ అన్నట్టు అవి కానీ సర్పంలను తెల్లని తొగటకి నీకు అధికారం అన్నాడు శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చిన అన్నాడు మళ్ళీ దాన్ని నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినావు అధికారం ఉంది నీకు కానీ ప్రాక్టీస్ చేస్తాలేవు భయపడిపోతున్నావు మనం భయపడతాం సాధనంగా కాని ఎప్పుడైతే ఈ యొక్క పరిశురాత్మ అభిషేకం వచ్చిందో నీకు నువ్వు ధైర్యంగా పోయి ప్రకటిస్తావు ప్రకటించినప్పుడు దుష్టశక్తులు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ కాబట్టి ఫాల్స్ వీట్నెసెస్ అబద్ధ సాక్షాలు మనం చెప్పకూడదు ఎందుకంటే వాడు మన మీద అబద్ధ సాక్ష్యం చెప్తుంటాడు దేవుని బిడ్డల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తా రెండవ అపవిత్రమైన ఆత్మ ఏంటంటే ఈ లోకంలో హింస శ్రమల టార్చర్ చేయడం మనుషులని మనం చూస్తాం కమ్యూనిజం ఎంత భయంకరంగా టార్చర్ చేసింది దేవుని బిడలని గతంలో దేవుని బిడలనే కాదు ఇస్రాయల్ ఫలం కూడా టార్చర్ చేసింది అదే రీతిగా అనేక దేశాలలో వాళ్ళు టార్చర్ చేసినట్లు మనం చూస్తాం ఎంటైర్ యూరప్లో జరిగింది కదా అది అనే కానీ స్టాలిన్ జోసెఫ్ స్టాలిన్ ఒక మిలియన్ పీపుల్ చనిపోయింది సొంత ప్రజలని ఎంతమంది తెలుసు స్టాలిన్ గురించి స్టాలిన్ ఒక థియాలజీ స్టూడెంట్ థియాలజీ కాలేజ్లో ఒక స్టూడెంట్ జోసఫ్ స్టాలిన్ ఏమైంది థియాలజీ కాలేజ్ స్టూడెంట్ పాస్ అయింటే ఒక పాస్టర్ అయ్యేటోడు కానీ ఆ థియాలజీ కాలేజీ నుంచి డ్రాప్ అయిపోయి ఎథిస్ట్ లుగా తయారైపోయి కమ్యూనిస్ట్ లీడర్ లాగా తయారైపోయి తన సొంత ప్రజలను మిలియన్ పీపుల్ చంపించిండు జోజఫ్ స్టాలిన్ నేను ఎప్పుడు తంటున్న ప్రవ్వ ఏం జరిగింది ఎందుకు ఎందుకు అని ఎట్లా తయారైంటాడు ఒక పాస్టర్ కావాల్సిన వాడు ఎంతమందిని ప్రభుత్వం నడిపించాల్సిన వాడు ఎంతమందిని చంపిండు ప్రవ్వ ఏం జరిగింది అతనికి ఎవరికి తెలియదు కానీ నేను కనుక్కున్న అథియాలజికల్ కాలేజ్లలో ఏదో డిఫరెన్సెస్ వచ్చినాయి డాక్టరెంట్స్ వల్ల డిఫరెన్సెస్ రావడం వల్ల బయటకు వచ్చేసింది డిస్కంటిన్యూ చేసింది అంటే మనము సరిగా చెప్పకపోవడం వల్ల వాక్యాలు మనుషులు హేతుబతులుగా తయారుతున్నారు ఎంటారే వెస్టర్న్ కంట్రీస్లలో యంగ్స్టర్స్ అంతా ఎథీస్ లాగా తయారైపోతున్నారు క్రిస్టియన్ చిల్డ్రన్ ఎందుకంటే కంప్లీట్ ఫెయిత్లెస్ లాలెస్ సొసైటీగా తయారుగాపోతుంది వెరీ చాలా త్వరలో ఈ ఆత్మలు అట్లా బయలుదేరిపోయినాయి ప్రపంచం అంతట మొదటి ఆత్మ మోసము అబద్ధం చెప్తా ఉంది రెండవ ఆత్మ హింస మరియు హాని కలుపుతా ఉంది మనుషులకి నిరపరాధులని అంటే ఫస్ట్ది హ్యాండ్స్ దట్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్ నిరపరాధులను చంపు చేతులు తర్వాత ఎక్కడ చూసినా అది హేట్ అది టూ నుంచి నేను చూపిస్తున్నాను ఎంటైర్ క్రిస్టియన్ డోలో ఈ హత సాక్షులు కావడం అనేది ప్రపంచాత్మకంగా జరుగుతుంది ఇది అది ఏ రోజు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని కూడా నేను చూపించిన టైమింగ్స్ డేట్స్తో చెప్పలేదు కానీ టైమింగ్ సూచనలు నేను చూపించినాను ప్రపంచమంతటి బ్లడ్ షెడ్ జరుగుతుంది దేశమంతా రక్తం ఎయిర్లై ప్రవహిస్తాయని కూడా మనం చూపించిండు వాక్యపరంగా ఆ టైమింగ్కి మనం దగ్గర అయితే ఎందుకు ఇవి జరుగుతున్నాయని నేను చూపించిన ఎందుకు జరుగుతున్నాయంటే మీరు వీటి చేత పట్టబడ్డారు ఈ కప్పాల చేత పట్టబడ్డరు ఈ అపవిత్రమైన ఆత్మల చేత పట్టబడ్డరు కాబట్టి మీ శరీరాలు నశించిపోతే మీ ఆత్మలను దేవుడు కాపాలని నాశపడుతున్నాడు కొరింతల్ రాష్ట్రపతిలో నేను చూపించిన వాక్యం కాబట్టి హింస మరియు హాని అన్న రెండవ అపవిత్ర ఆత్మ ఏ రీతిగా వాటి గుణగణాలు బయటకు వస్తంటే మొదటిది హ్యాండ్స్ దట్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్ నిరపరాధులను చంపు చేతులు తర్వాత హార్టీ ఐస్ లేక అహంకార దృష్టి అంటే గర్వం గర్వంతో కూడింది కాబట్టి ఇది దుష్టశక్తుల ఇది సైతాన్నించి వచ్చింది కదా ఈ గుణగణ అహంకార దృష్టే మొట్టమొదటి పాపం ఇది వాడు గర్వించి అక్కడి నుంచి ఫస్ట్ సిన్ అది ప్రైడ్ కాబట్టి ఈ ప్రైడ్ అనేది బహు డేంజరస్ గుణగణం అన్నట్టు ఈ ప్రైడ్ లో మనం ఏం చేస్తామంటే మనుషులని చిన్న చూపు చూస్తూ ఉంటాము ఆ అహంకారంతో ఎక్కడికన్నా వెళ్ళిపోతాం వాడిని కొట్టడానికి చంపడం కూడా దేని గంజ కాబట్టి ఈ అపవిత్ర బహు డేంజరస్ ఆత్మ తర్వాత మన తెలుసు మత్త సువార్త ఐదవది నెల ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నరహత్య చేయకూడదు అనేది మీకు చెప్పింది కదా నేను ఇప్పుడు మీకు చెప్తున్నా హైయెస్ట్ ప్లేన్లో హయెస్ట్ లెవెల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లో నీ సహోదరిని నువ్వు ద్వేషిస్తే అప్పుడే నువ్వు అతన్ని నరహత్య చేసినట్లు అంటాడు అంటే మోషే కంటే శ్రేష్ఠుడైన మోషే ధర్మశాస్త్రానికంటే అంత పర్ఫెక్ట్ లెవెల్లో తన వాక్యాన్ని చూపిస్తున్నాడు నువ్వు నరహత్య చేయకముందు ద్వేషిస్తావు కాబట్టి ఆ ద్వేషము నరహత్యకి దారిదిస్తుంది కాబట్టి మోసే కేవలం పరిణామం చెప్తున్నాడు కానీ మన ప్రభు దాన్ని రూట్ కాజ్ చెప్తున్నాడు మోసే కాన్సిక్వెన్స్ చెప్తుడు కానీ మన ప్రభు రూట్ కాజ్ చెప్తున్నాడు రూట్ కాజ్ లోనే దాన్ని తెంచి వేశామంటున్నాడు కాబట్టి ఈ అహంకార దృష్టి నిరప్రాధులను చంపు చేతులు ఇవన్నీ నీ ని హృదయంలో నెరవేరుతున్నాయి కాబట్టి వీరి బోదా దాన్ని జస్టిఫై చేస్తుంది అన్నట్టు ఈ హింస మరియు హానిని ప్రోత్సహించాడు నేను వెరీ రీసెంట్లీ ఇక్కడ చూసినాను మిడిల్ ఈస్ట్లో చర్చస్ ఈ ఈ టెర్రరిస్ట్లు ఇస్లామిక్ టెర్రరిస్టులు క్రిస్టియన్స్ని చంపుతా ఉంటే క్రిస్టియన్స్ కూడా రివర్స్గా గన్స్ తీసుకొని ఇస్లామిక్ టెరీస్ల మీద పోయినారంట సిరియా అక్కడిక్కడ పోయి వాళ్ళని చంపుతున్నారంట అయితే వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటంటే మేము ఈ దశలో గన్స్ పట్టుకోకపోతే భవిష్యత్తులో క్రైస్తవులే ఉండరు ఈ దేశంలో వాళ్ళ జస్టిఫికేషన్ అట్లుంది కానీ కతి పట్టువాడు కతితోనే నశించబడిన ఉంది వాక్యం అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ప్రేమ సిద్ధాంతం త్యాగపూరితమైన జీవితం ప్రాణాలే త్యాగం చేయడానికి ఆ విశ్వాసం కొరకు ప్రభు వరకు ప్రాణాలే త్యాగం చేసే సేవా విధానం ఏది క్రైస్తవ జీవిత విధానం అది మర్చిపోయింది అన్నట్టు ఎన్ టైమ్స్లో కాబట్టి ఇది మనం చూస్తాం త్వరలో ప్రపంచాత్మకంగా క్రిస్టియన్స్ కూడా రివోల్ట్ అవుతారు ఎందుకంటే టెన్త్ టెన్ ఏడీ టెన్త్ సెంచరీ ఏడీలో యూరోపియన్ క్యాథలిక్స్ ఇస్లామిక్ కాన్క్వెస్ట్కి వ్యతిరేకంగా లేచి ఇస్లామిస్లను చాలామందిని చంపినారు వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటంటే మేము ఈరోజు ఈ ఇస్లామిక్ కాన్క్వెస్ట్ని అడ్డగించకపోతే ఎంటైర్ యూరప్ ఇస్లామిక్ కాంటినెంట్ అయిపోతుంది వాళ్ళు ఆల్రెడీ ఆఫ్రికాని కబ్జా చేసిండ్రు ఇప్పుడు ఎంటైర్ యూరప్ ని ఆఫ్రికన్ కాంటినెంట్ ఇస్లామిక్ కాంటినెంట్ లాగా తయారు చేశారని పోప్ ఏం చేసిండు ఆర్మీని రెచ్చగొట్టి ఇస్లామిక్ ఆ కాన్క్వెస్ట్ కి వ్యతిరేకంగా లేపి వాళ్ళని పంపిస్తే చాలా మంది ఇస్లామిక్ మతస్ చాలా మంది చనిపోయినారు పాప్ అందుకు ఈరోజు ఇస్లాం మతస్థులు ఏం చేస్తారంటే మీరు మమ్మల్ని ఎంతగానో చంపారు కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని చంపుతాం బ్లడ్ షెడ్ అన్నట్టు కాబట్టి ఇది ఒక అపవిత్రమైన ఆత్మ ఒకరినొకరిని రెచ్చగొట్టి హింసాత్మకమైన జీవితంలోనికి నడిపిస్తుంది మతస్థులందరినీ అందులో అన్ని రకాల మతాలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు ఇంతవరకు మనం అనుకుంటున్నాం కేవలం హిందూ ముస్లిమ్స్ అని కానీ అలా క్రిస్టియన్ గ్రూప్స్ కూడా ఉన్నాయని విషయం మనకు తెలుసు ఈరోజు చివరిదిగా మూడవ అపవిత్రమైన ఆత్మ దుష్టత్వము లేక వికిడ్నెస్ అండ్ పర్సిక్యూషన్ దుష్టత్వము లేక దుర్మార్గము మరియు కష్టము బాధలు కల్పించే ఆత్మలివి ఇవి ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే దుష్టత్వము మొదటిదేమో ఏ హార్ట్ దట్ డివైజెస్ వికెట్ స్కీమ్స్ దుర్యోచనలు యోచించి హృదయం ఇది మనము మనం ఎప్పుడు కూడా మనం మా దగ్గర మన హృదయాలు ఇట్లాంటి తలాపులు మనం వచ్చింది అంటే మనము మన డోర్స్ వానికి ఓపెన్ చేసినట్లే మన హృదయాన్ని ఈ అపవిత్ర ఆత్మకి ఇదంతా ఫిల్త్కి సంబంధించింది ఎంత పొల్యూషన్కి కరప్షన్ కి కాబట్టి విక్కిట్ స్కీమ్స్ తయారు చేసుకుంటే హృదయం మనకొద్దు దుర్యోచనలు యోచించే హృదయము మన మనకు బహు దూరంగా ఉండాలా ఎందుకంటే ఈ గుణగణను వాళ్ళని దేవుడు అసహించుకుంటాడని ఉంది వాక్యం కాబట్టి వీళ్ళు చేస్తారు వారి హృదయంలో ఎప్పుడు ఆలోచిస్తుంటారు ఎవరిని నుంచి ఎవరిని ఎవరిని దోచుకోవాలా ఎవరిని మోసం చేయాలా ఎవరిని కించపరచాలా ఎవరిని తొక్కివేసేయాలా ఇవి స్కీమ్స్ అన్నట్టు కానీ మనకు తెలుసు మన హృదయాలను పరిశోధించేవాడు మన ప్రభు కాబట్టి అతను తెలుసు సమస్తము మన హృదయాలలో అన్ని తేటగా ఉన్నాయి ఆయనకు తెలుసు నీ హృదయాన్ని ఏముందో కాబట్టి మనం ఏం చేయాలా మన హృదయాన్ని ఆయనకు సంపన్నగా సమర్పించాలా సమర్పించుకొని ప్రవ్వా నాలో ఎటువంటి వికెడ్నెస్ లేకుండా నాకు సహాయపడిన ప్యూర్ హార్ట్ నాకు అనుగ్రహించి అన్న ప్రార్థన మనకు అవసరం ఈ రోజులలో ఈ స్పీచెస్ ఎక్కువైపోయినాయి చర్చి సిస్టమ్స్లో మీరు ఒకసారి యూట్యూబ్లోకి పోతే మీరు చూస్తారు ఈ వికెడ్నెస్ చర్చలో ఉంది చాలా మంది పాస్టర్స్ యూట్యూబ్ లో ఇతర మతస్థులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎక్కువైపోయింది నేను అది సమర్థించ నెట్టి పరిస్థితులు ఎందుకంటే అది పిలిపే కాదు అది ఇది ప్రేమ సిద్ధాంతం కదా యేసుప్రభు ప్రేమను చూపించిన వాడు నువ్వు ఇతర మతస్థులకి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడగలవు నేను ఈ సాయంత్రము కామెంటరీస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఈ ఈ కప్పల వంటి ఆత్మలు కప్ప ఈ దేశము కప్పని పూజిస్తుందనేసి నాకు ఎప్పుడు తెలియదు ఈరోజు తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ అంటే ఇది అపవిత్రమైన జీవితం అన్నది ఉపమాన రీతిగా దేవుడు చూపిస్తుంది లోకం ఈ దేశంలో అపవిత్రత ఉంది కంప్లీట్ ఏమంటాము వికిడ్నెస్ కంప్లీట్ వికిడ్నెస్ అంత మోసమే మనుషులకు ఒకటి చెప్తారు వాళ్ళు చేసేది ఇంకో రీతిగా ఉంటుంది అన్నట్టు దుర్యోచనలు ఆ రీతిగా ఉంటాయి అన్నట్టు కాబట్టి రెండవది feet that are quick to rush into evil kīḍu cēṭaku tvarapaḍi parugellatu pādamulu kabati ā kīḍu cēṭaku tvarapaḍi parugellatu pādamulu ante vīriki āsaṅkyaṇat evariki kīḍu chestunnaru vīllu ī i itwaṇṭi guna gaṇam unnavallu itarllaku kīḍu cēyaḍamē gāka vāniki vāri kīḍu cēsi peṭukuntunnaru apavitraṁaina pāpabūritamaina jīvitalalō jīvin̄cē vāllilantaṁ అవి ఇతరులకు ఎంతో హానికరంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ప్రపంచాత్మకంగా మనం చూస్తున్నాం ఆ సుధమా గుమరలో ఉన్న దురాత్మలు ప్రపంచమంతటా బయలుదేరినాయి ఒక సిక్స్ ఇయర్స్ క్రితము నేను ఇవి చూపించిన ఈ సుధమా గుమర సౌడమీ అంటాం కదా సుధమా గుమర వారి మధ్యలో ఉన్న అపవిత్ర ఆత్మలు మనకు తెలుసు అవి వాటిని మనం ఎల్జీబీటీ క్యూస్ లెస్బియన్స్ గే బై ట్రాన్స్జెండర్ చర్చ్ సపోర్ట్ చేస్తుంది వీటిని వీటిని వీటిని ధృణీకరించమని వీటిని అసహించుకోమని చెప్తుంటే దేవుడు వాటిని సమర్థిస్తుంది దాని తర్వాత ఒక మేజర్ ట్రెండ్ నేను టూ థౌసండ్ లో చూపించిన ఏంటంటే చర్చిలో ఈ పాస్టర్స్ త్వరగా రాబోతుంది రమేష్ దేవుడు అప్పుడే మాట్లాడి తర్వాత చర్చిలోనే హోమ సెక్షువల్ మ్యారేజెస్ జరుగుతాయని చూపించిండు అది నేను చెప్పిన వాక్యం ఆ సండే ఈవినింగ్ మండే మార్నింగ్ న్యూస్ పేపర్లో చూసినాను ఇద్దరు అమ్మాయిలు చర్చ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకురా ఇద్దరు అమ్మాయిలు చర్చ్ గర్ల్స్ ఓ ఆశ్చర్యం అనిపిస్తుంటది ఎందుకంటే ఈ ఆత్మ ఎవరిని పడుతుంది ముఖ్యంగా ముందు పట్టాల్సింది దేవుని బిడ్డల్ని పట్టని ఆశపడుతుంది ఎందుకంటే దేవుని బిడల్ని చెప్పుకోవడమే కానీ వాళ్ళు దేవుని బిడల్లాగా జీవించలేకపోతున్నారు శరీర నియమంలని వాళ్ళు ఛేదించుకోలేకపోతున్నారు కాబట్టి వారు ఇటువంటి బోధలను సమర్థిస్తున్నారు ఈ రోజు చర్చ్ సమర్థిస్తుంది నేను లాస్ట్ టైము ఆదిలాబాద్ ఎక్కడ పోయినప్పుడు ఒక పాస్తర్ వాళ్ళ చర్చికి రమ్మనన్నాను కానీ దానికి ముందే ఏం జరిగిందంటే ఆ చర్చ్లో ఒక ట్రాన్స్జెండర్ ని పిలిపించి వాక్యం చెప్పించారంట దేవుడు నాకు అది హెచ్చరించి లా ఎస్కేప్ చేయని అక్కడ పోను ప్రభ ఎందుకంటే ఆల్రెడీ ఆత్మని వాళ్ళు యంత్రం చేశారు అక్కడ సదమ ఆత్మని నేను అక్కడ అడుగుపెట్టాను ప్రభు నన్ను సమూహం ఎస్కేప్ చేయి దాన్ని ఎదుర్కోవాలంటే ఉపాస ప్రార్థన నుండి పోవాలి నేను అవి చాలా డేంజరస్ ఆత్మలు అవి పాసలం కూడా పడతాయి ఆత్మలది వీళ్ళందరూ వాటిని సమర్థిస్తున్నారు లెస్బియన్స్ గే ద్విలింగ మరియు లింగ మార్పిడి అన్ని వింత దురాత్మలు ఇవన్నీ విస్తరించిపోయినాయి సిక్స్ ఇయర్ క్రితము హార్డ్లీ ఒక లక్ష మంది కానీ ఈరోజు మిలియన్స్లో వెళ్ళిపోయినాయి నంబర్స్ మన దేశంలో తర్వాత నేను చూపించిన లాక్డౌన్కి ముందు వీళ్ళందరూ త్వరలో ఈక్వాలిటీ రైట్స్ కొరకు కొట్లాడతారు సుప్రీంకోర్టుకి పోయి అని చెప్పినాను అది నెరవేరింది దాని తర్వాత చూడం నేను చూపించిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ యాక్ట్ ని మాడిఫై చేపిస్తారు ఇండియాలో అది తప్పక నెరవేరుతుంది టూ టైమ్స్ సుప్రీంకోర్టు హియరింగ్స్ పోయినాయి అక్కడి నుంచి అది టెంపరీగా స్టార్ట్ అయింది బట్ ఖచ్చితంగా త్వరలో ఇది మనం చూడబోతున్నాం ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ యాక్ట్ ని ప్రమోట్ చేస్తుంది ఈ దేశం అది టోటల్ డౌన్ ఫాల్ ఆఫ్ దిస్ నేషన్ కాబట్టి పునాదులు మొత్తము నాశనం అయిపోతే నీతిమంతులు ఎక్కడ పోయినారో కూడా తెలియదు ఏం చేస్తారో చర్చెస్లో కూడా తెలియదు ఇవ్వచ్చు ఈ మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరి మొత్తం టోటల్ కంట్రోల్ తీసుకుంది గొప్ప జన సమూహాన్ని చర్చెస్ని ఇప్పుడు మనం ఏం చేయాలా మూడవ ఆత్మ చివరిది A person who steers up conflict in the community. palm kwland nieduik but they bought in the same place he was born in the same place in singh. how does that tell dog when he was born? it says Brother im not so sad how do i said the next situation? at church? so where is wickedness? frickin church where's the problem making? where is the problem making? there's nothing i find the problem in church చర్చెస్లలో కాబట్టి ఏసు ప్రభు ఎట్లా ఉంటాడు చెప్పండి అందుకే ఆయన లవదీకీయ సంఘకాలం తలుపు బయట ఉన్నాడు చర్చి బయట ఉన్నాడు లోపల పాటలు పాడుతున్నారు బళ్ళ విరుచుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు చర్చ్ ఎంటైర్ చర్చి సిస్టమ్ ఒక పటిల చర్చ్ అనేది ఎక్కడ ఎందుకంటే ప్రభు పర్లోకరాజని దేంతో పోల్చాలా ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు కలి అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో మూడు కొంచెంలో పిండి పులిసిపోయింది ఈ మూడు గుంపులు కంప్లీట్గా పులిసిపోయినాయని చెప్తున్నారు దేవుడు వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎవరు విమోచించాలా ఒక ఒక నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ నియర్లీ అంటే మూడు కొంచెంలో అంటే నైంటీ చర్చి సిస్టమ్ పాయింట్ వన్ పరిశుద్ధులు బయట ఉన్నారు వాళ్ళు భరించలేక వాటిని దాన్ని సహించలేక చర్చెస్ కాంప్రమైజ్ అవుతున్నాయి హోమ పాస్టర్సే హోమ పాస్టర్స్ అయిపోతున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తుంది చర్చ్ సిస్టమ్ లోపల కాబట్టి చర్చిలో మ్యారేజ్ కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు త్వరలో లేకపోతే నేను నీ చర్చ్ ఉంటుంది కొలాప్స్ అయిపోతుంది నీ చర్చ్ అన్నిటినీ కాంపన కామర్స్ కాంప్రమైజ్ అయిపోయి చర్చ్ సిస్టమ్ ఈరోజు అంత అపవిత్రంగా తయారైపోతుంది కాబట్టి ఇప్పుడు నీతిమంతులు ఏం చేయాలి అందుకే మనుషు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొన నేను ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు నోవా జలప్రాలయం కాలం ఎట్లున్నానో మనుషు గమ్మలు రాకుండా జనమలు టోటల్ లాలెస్నెస్ అన్నట్టు కంప్లీట్ ధర్మ విరోధం కంప్లీట్ ధర్మ విరోధం టోటల్ లాలెస్నెస్ అంటే దేవుని వాక్యం కనిపించకుండా పోతుంది ఆయన లోతు సోయరు అనే ప్రాంతం దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు సదమ మీద అగ్నిగంధకములు కుమరించబడక ముందు మనుషులు ఉండే తినుచు త్రాగుచు నాన నాటుచు అమ్ముచ్చు కొన్నుచ్చు పెళ్లిళ్ళకి చేసుకొనొచ్చు పెళ్లిళ్ళకి ఎవరు గుర్తెరిగిన సమయంలో అది జరిపోయిందంత నోవా జల ప్రకలం కూడా అంతే ఎవడు గుర్తెరగిన సమయంలో జలం వచ్చి వారిని కొట్టుకొని పోయింది ఒక చిన్న గుంపుని విడిచిపెట్టింది అగ్నిగంధి కుమరించబడ్డప్పుడు కూడా చిన్న గుంపుని విడిచిపెట్టింది కాబట్టి వీటన్నిటి గ్రహించిన మనము నువ్వు నీతిమంతునిలాగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయిన ఉన్నప్పుడు నువ్వేం చేయాలా ఎంతగా వీటిని ఎదుర్కోవాలా ఈ స్పిరిట్స్ని నువ్వు ఎదుర్కోవాలా నువ్వు కళ్ళు మూసుకొని చూడాలా వీటిని కళ్ళు తెరిస్తే కనిపించవు ఇవి పోయ పోయే ప్రతి స్థలంలో ఉంటాయి ఈ ఆత్మలు వీటిని నువ్వు రెసిస్ట్ చేయాలా ఫస్ట్ పాయింట్ లేకపోతే అవి నేను ఆవరిస్తే నువ్వు నువ్వు ముందుకు పోలేవు నీ పరిచర్యాన్ని ముందుకు పోలేవు కొనసాగించలేవు వీటిని ఎస్సించుకోవాలి నువ్వు అసహించుకోవాలా ప్రకంగ ఇరవై అధ్యాయంలో పదో వర్షంలో చూస్తాం ఈ మూడి ఆత్మలని ఘట సర్పాన్ని మృగాన్ని ఆ అబద్ధ ప్రవక్తని దేవుడు లేక్ ఫైర్ లో పడేస్తాడు and the devil who had deceived them first deception tarvata them were was thrown into the lake of fire and sulfur where the beast and the false prophet were kavati ee muguru first sarpamnu tellu daatla poi padta ina vishana akadu chupistadu devudu veetiki tappaka shiksha untadi ee aatmale endukante desh prapancham nanta mosaginchindi ee aatmale andlo duradushtam kristavo jeevitha mundipindi kaani ee satyanni nuvvu nen grahinchinappudu వాటిని అసహించుకుంటాం చర్చలో ఉండే వారికి ఇవన్నీ చూపిస్తా ఉంటాం అది మన టీచింగ్ మన మన యొక్క పిలుపు అన్నట్టు ఈ వింటున్న నువ్వు వీటిని గ్రహించగల ఇన్ని బాధ్యత వీటిని వాళ్ళకి ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుధన తండ్రి మీకు వన్నానైనా ఈ యొక్క అపవిత్ర ఆత్మల గురించి మీరు మాకు చూపించినారు ప్రభా అన్యాయం చేసేది అపవిత్రంగా జీవించేది స్వనీధిని ఆధారపడిన జీవితాలు ఇవి అది రీతిగా ప్రభావ మీరు చూపించినారు ఈ మూడు ఆత్మలు ఏ రీతిగా ఉన్నాయని అడిగి మోసగించేది దాని తర్వాత అబద్ధాలతో ప్రకటించేది రెండవది హింసాత్మకంగా ఉన్నది హానికరంగా జీవించేది హాని హానికరమైన జీవితాన్ని ప్రోత్సహించేది వారి వారి బోధన రీతి ఉన్నాయి ప్రభావ చివరిదిగా దుర్మార్గము శ్రమల శ్రమలని ప్రోత్సహించడం లేక శ్రమలుగుండపోయేటట్లు మనుషులని హింసించడం ప్రభావ ఇటువంటి కాలంలో మేము ఉంటుండగా ఏం చేయాలా ఏ రీతిగా ప్రార్థించాలా ఏ రీతిగా ఈ దుష్టశక్తులను మేము డీత్రం చేయాలా ప్రభావ అవి ప్రతి స్థలంలో తిష్టేస్తాను గుర్చునేనైనా మేమేం చేయాలో మాకు అది మార్గాలు చూపించండి ప్రభావ ఏ రీతిగా వాటికి వ్యతిరేకంగా ప్రార్థించాలా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మేము ఏ రీతిగా వాటిని ఎదుర్కోవాలా ఏ రీతిగా మేము ప్రార్థనలో ఉపాసనలో ఉండి వాటిని ఎదుర్కోవాలా సహాయపడండి తండ్రి ఏ రీతిగా వీటిని ప్రకటిస్తే అవి మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అవి మాకు చూపించండి ప్రభావ అటువంటి పరిశుద్ధమైన ఆ హస్తాలు పవిత్రమైన హృదయాలు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ఏసు క్రీస్తు పరుశుధన అన్న తండ్రి ఆమెన్ మన ప్రవైన ఏసు క్రీస్తు కృప సమాధ నడిపింపు మనందరికీ సదాకాలం కలుగుదుగాక ఆమె